సరే అమ్మా పరిశుద్ధుడా మహోన్నతుడా ఈస మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభావ జీవ గలకం గొప్పదేవ నేనా ఈ దినం నువ్వు మాకు ఇచ్చినందుకు మీకు వంద నెల ప్రభా మీ కృతజ్ఞతగా ప్రతికృత సాయం చేయండి బలపరచండి ప్రభాయ ఈసరి ప్రభా ఈ సమయంలో తండ్రి ప్రభా మిమ్మల్ని మహిమ పరచవలసి ఉన్నది ప్రభా తండ్రి వాక్యము ద్వారా పాటల ద్వారా ప్రార్థనల ద్వారా తండ్రి మీరు మహిమ పొందుకోండి ప్రభా సహాయం చేయండి ఇతబడే వాక్యం మా జీవితాలను ఇంకొక ఉన్నతమైన మెట్టులోనికి తీసుకువెళ్ళి సహాయం చేయండి బలపరచండి తండ్రి ప్రభా జరగనున్న తండన్నిట్లో మాకు సహాయం చేయమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను త్మారా చేతి ఏ సైయను కావ్యను బా కావారా దిని చేతి ను సై అస విచను O oh, Yeh Zrahilu Bilu Neemadjam Prabhupadiyya Sayyara Chintinamim O oh, Rehavarivadu Shakti Chetakabinunu Vrimutani Vikabinunu Naabhudara Vini Chetinani Yeh Sayyya Silavichinu O oh, Goppa Parvatamah జరు బాబును అడగజవు ఓ గోప్ప పార్వతమా గరు బాబుని అడగలు ఎంత మాత్రము గానువను చంద్రభూమిగా మారవు ఎంత మాత్రము గాని ఉనివను చంద్రభూమిగా మారవు శిచేత కాదూ బా ఇది నా ఆత్మ సరే దేవుని వాక్యం ధ్యానించక ముందు చిన్నగా ప్రార్థన చేస్తాను స్తోత్రం ప్రభా పరిశుద్ధి గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మోహోన తిరగ తండ్రి మహిమ సర్వ దేవ కృపా మైడానికి స్తోత్రమైన గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో మమ్మల్ని భద్రపరుచుకొని మమ్మల్ని సజీవలో నిలబెట్టుకున్నారు ప్రవా దివారని మమ్మల్ని కాచి కాపాడి ఇక దినానికి ప్రవ మీకు నూతనమైన కృపను మాకు అనుగ్రహించినారు మమ్మల్ని సజీవ్ లెప్లో పెట్టుకున్నారు ప్రభావ నీకు వందలు మీరే వాక్యం మాట్లాడండి మరుదేళ్ళు సరిజైన ప్రభావ మీకు నూతనమైన అభిషేకాయుగ సమాప్తి చివరి అంచులు మేము ఉంటుండగా ప్రవా మీరు అక్కడ ప్రతి ప్రవచనాలు మా కాలంలో నెరవేరుతున్నాయి వాటి మేము జాగ్రత్తగా అర్థం చేసుకోవాల మా జీవిత కాలంలో ప్రభున్న తాన్ని వాటిని ప్రకటించాలి అనేకులకు ప్రభా ఎంత భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాం ప్రభావ ఏ క్షణం ఏం జరగబోతుందో ప్రభా ఆయన మనుషులు తెలియని ఉన్నారు ప్రభావ యథావిధిగా జీవిస్తుంది మనుషులంతా ప్రభావ కనికరించని ప్రభావ ఇక విషయాలు మీరు మాకు చూపిస్తున్నారు ప్రభావ మేము వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకొని ఓ దైవాటి ప్రకారం మేము జీవించే ప్రభావ అనేకులు వాటిని అనుభవపూర్వకంగా మేము ప్రకటించాల ప్రభావ వాటిని విశుద్ధీకరించి మేము మనుషులకు ప్రకటించాలా ప్రభావ అలాంటి ఆత్మను మాకు అందరికీ అనుగరించాలి ఎందుకంటే ప్రవ్వా ఆయన మీకు పరిశుధాత్మ అభిషేకం లేకుంటే ప్రవా మేము వీటిని ప్రకటించలేం ప్రవా మేము వీటిని ఇంటర్ఫీట్ చేయలేం ప్రవా మనుషుల్లో ప్రవా వాటికి విశుదీకరించి చెప్పలేం ప్రవా ఎందుకంటే సమస్తం మీరే బయలుపరచాలి ప్రవా మీ ఆత్మ లేకుంటే మాకు అర్థం కావని ప్రవా కాబట్టి నేను మీకు నూతనమైన ఆత్మతో మమ్మల్ని నింపి ప్రవా మీరే మాట్లాడే మహింపన్ను అని పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మీన్ ఆ సరే మనం ఒక వాక్యాన్ని మనం చూసుకుందాము నిర్గామకాణంలో సంఖ్యాకాండంలో సంఖ్యాకాండము పదకొండో అధ్యాయంలో పదకొండో అధ్యాయంలో ఇరవై ఐదో వచనంలో ఒక వాక్యాన్ని మనం చూసుకుందాము ఇక్కడ ఏముందంటే అప్పుడు మోషే పదకొండో అధ్యాయము పదహార వచనంలో అప్పుడు మోషే అప్పుడు యహోవ మోసెతో ఇట్లా నేను పెద్దలనియు అధిపతులనియో నీ వెరిగిన ఇస్రాయలుల పెద్దలందరిలో నుండి డెబ్బైది మంది మనుషులను నా ఎద్దకు పోగు చేసి ప్రత్యక్ష గుడారం నాకు దాన్ని తోడుకొని పోరమ్ము అక్కడ వారు నీ నే నేను అక్కడ వారు నీతో కూడా నిలవలను నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను ఈ జనుల భారమును నీ ఒంటిగా నట్లు వారు దానిలో ఒక పాలు నీతో కూడా భరింపవలను ఈ యొక్క విషయాన్ని దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే మోసకి ఈ యొక్క ఇస్రాల్ ప్రజలు ఈ ఆరు లక్షల మంది జనాంగాన్ని నడిపించాలంటే అది ఎంతో కొంచెం భారంగా ఉంది భారం ఏం లేదు ఆయనకి కానీ ఈ యొక్క మనుషులంతా ప్రతి ఏ వేద్యమైనా కానీ ఏం జరిగినా గానీ వాళ్ళంతా తరుచుగా మోస దగ్గరికి వస్తూ ఉన్నారు కాబట్టి మోషే ఒక్కడు ఆ పని చేయలేని స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఎంతగానో అది ఒక దశలో ఎంతగానో ఆయన ఇసుకుతా ఉంటాడు అన ఇసుకుపోతా ఉంటాడు ఎస్ ప్రభు దేవుడు మాట్లాడినప్పుడు ఈ ఈ జను నేను ఏమైనా కనినా నేను ఎందుకు అంతగా నువ్వు నడిపిస్తున్నప్పుడు అప్పుడు దేవుడు ప్రభు కూడా మన ప్రభు చూసి ఆయనతో మాంటాడు సరే డెబ్బై మంది మనుషులు నువ్వు పెద్ద మంచి వాళ్ళను జమ చేసి మోసే నువ్వు ఒక గుడారం దగ్గర తీసుకుని రా నేను అక్కడ మీతో మాట్లాడుతాను అని దేవుడు మాట్లాడి మోసతో అయితే ఇక్కడ ఏం ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనం చూసిన వాక్యము అయితే ఇక్కడ పదమూడవ వచ్చినంలో పదమూడు కాదు పదకొండవ వచ్చినంలో కాగా మోసె యహో యహోవా యహోవాతో ఇట్లా నీ సేవకుని బాధించిటివి నా మీద నీ కటాక్షం ఈ జనము భారము నేను భరి నా మీద పెట్టనేలా చూడండి ఒక్కసారిగా ఈ భారం అంతా మోసే మీద ఉంది కాబట్టి మోసే దేవునితో మాట్లాడుతు సంభాషిస్తున్నాడు ఈ నేనే ఈ సర్వసం జనమును గర్భమున ధరించి నేనే వీరిని కంటినా పాలిచ్చి పెంచాడు తండ్రి పసిపిల్లలు మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకం దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకుని పోమని నాతో చెప్పుచున్నావు దేవుడు మాట్లాడుతున్న మోసతో అంటే మోసే ఒక ప్రతినిధిలాగా దేవుని యొక్క ప్రతినిధి ప్రతినిధిలాగా దేవుని మోస పెట్టి మోసేని ప్రభు ఎందుకు పెట్టిండో అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే చూడండి ఈ లోకంలో కూడా మనకు దేవుడు ఆయన ప్రతినిధిగా మనల్ని పెట్టిన లోకంలో రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ దేవుని సేవకులుగా దైవ దేవుడు పెట్టింది ఈ లోకంలో కాబట్టి మోసే ఆ యొక్క భారాన్ని చూసినప్పుడు మోసతో మాట్లాడుతుంటే మోసే అంతగా చూస్తే అంతే ఆయన ఎంతగా ఈజీకి పోయినాడు అన్న విషయం అక్కడ అంటే వాళ్ళు ఎంతగా శోధించారు మనుషులు మోసేని మాకు ఆహారం కావాలా ఆ ఈగుప్తు దేశంలో ఉన్నా బాగుండు అక్కడ ఉంటేనే మాకు మంచిగా ఉంది అని ఎంతగానో అతన్ని ఆ హింసించినట్టు మనం చూస్తాం అక్కడ అంటే బాధ పెట్టిన మనుషుని బా బాధ పెట్టినట్టు కాబట్టి ఆ బాధలో ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి అందుకే దేవు ప్రభు కూడా చూపి ఏమని చెప్పింది అంటే ఆ డెబ్బై మంది మనుషుల్ని జమ చేసాయని చెప్తుండ అక్కడ అంటే మన ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలా ఈ యొక్క జీవితంలో మనం చూసినప్పుడు సంగాల్లో మనం చూసినప్పుడు ఏంటంటే పాస్టర్ ఒక్కడే అంతగా సేవ చేయాలంటే చేయలేడు కాబట్టి ప్రతి ఒక్కరు సేవకులుగా ఉన్నప్పుడే భారము అనేది మనకి తగ్గిపోతున్నట్టు అంటే ఎవరు భారం వాళ్ళే భరించాల కరెక్టే కానీ పది మంది భారము అంతమంది భారము ఒక్కడే భరించాలంటే భరించలేడు కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ దేవుని ఆత్మ నీ మీద ఉన్న దేవుని ఆత్మ ఇతరులు ఇతరుల మీద కూడా అది ట్రాన్స్ఫామ్ కావాలా అనే విషయం మనం చూసినాం ఈ లాక్డౌన్లో వ్యాఖ్యల ద్వారా కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నంటే మోసే మీద ఉన్న ఆత్మ చూడండి ఇక్కడ ఏముంది అక్కడ ప వచ్చిన ఏముందంటే నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి వారి మీద ఉంచేదను అంటే మోసో మీద ఉన్న ఆత్మ అంటే దేవుని ఆత్మ వాళ్ళ మీద కూడా వచ్చింది చూడండి వాళ్ళ మీద కూడా వచ్చింది అన్న విషయం అక్కడ మనం చూస్తున్నాం కాబట్టి ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా చూడండి పరశుధాత్మ అభిషేకము ఎంతగా దేవుని దేవుని యొక్క ఆత్మ మోస మీద ఉంది కాబట్టి అందుకే అంతగా అతను సహించగలిగినాడు అంత శ్రమల్లో కూడా ఎన్నో అద్భుతాలు చేసిండు ఐగుతు దేశాల నుంచి ఇస్రాయల్ ప్రజలు నడిపించిండు ఆరు లక్షల మంది జనాల్ని నడిపించడం అంటే మాములుష్యం కాదు అది అది మోస వల్ల కాదు కానీ దేవుని ఆత్మ దేవుడు అతను తోడుగా ఉండి నడిపించిండు ఎక్కడ నడిపిస్తుడు పాలు తేను ప్రవహించే దేశానికి అంటే బానిసత్వం నుంచి మంచి దేశానికి ఒక విధంగా ఆత్మీయంగా అర్థం చేసుకుంటే పరలోక రాజ్యానికి ఉపమాన రీతి మనం అర్థం కాబట్టి ఈ మధ్యలో ఈ ఐగుప్రదేశం స్టార్ట్ అయిన నుంచి పాలు తేను ప్రవహించు ఆ కనాను దేశానికి మధ్యలో ఏం జరిగింది అనే విషయం మనం అర్థం చేసుకున్నప్పుడు ఎంతో తిరుగుబడతానని చేసి ఇస్రాయల్ ప్రజలు మోసం మీద అయినా కాని వాటన్నిటిని భరించిండో దేవుడు అద్భుతాలు చేసిండు ఇవన్నీ తెలుసు మనకి కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ ఈ లోక ఈ లోకంలో ఉన్నప్పుడు మనం మన ఎన్నో దేవుని బిడ్డల సంఘాలు అన్ని ఉంటా ఉంటాయి కాబట్టి పరశుద్ధాత్మాభిషేకం పాస్టర్ పొందుకున్నప్పుడు తన సేవలో ఉన్న కూడా దేవుని ఆత్మతో నింపబడాలా కాబట్టి ఆ విధానాలు మనం చూపించాలా ఎందుకంటే నువ్వు అంతగా భారం చేయలే చేయలేం కదా కాబట్టి అది మనం కూడా పంచుకోవాలా అది మోసేకి దేవుడు చూపించు విషయం అక్కడ కాబట్టి మనం మనలో కూడా మనం ఎంతో ఉన్నాం కదా అందరూ ఒకటేలాగా భారం భరించి ఒక్కొక్కరు భారం మనం తీసుకున్నప్పుడు ఎదుటి వాళ్ళకి మనకి బాగుంటుంది అన్నట్టు కాబట్టి అట్లనే దేవుని విషయంలో చూస్తే ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటే కాబట్టి మనలో ఉన్న దేవుని ఆత్మ ఇతరులకు కూడా అది సంకల్పించాలా నీ ద్వారా కాబట్టి వాళ్ళు కూడా సేవకులుగా తయారైతారు చూడండి కాబట్టి మోస మీద ఉన్న ఆ డెబ్బై మంది ఆ మనుషులు మీదకి దేవుని ఆత్మ మోస మీద ఉన్న ఆత్మ వాళ్ళు వాళ్ళకి ఇచ్చింది దేవుడు కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇప్పుడు ఒక దేవుని ఒక దైవజీ ఉన్నప్పుడు అతను ఉన్న ఆత్మ ఇప్పుడు మోసేలో ఉన్న ఆత్మ ఆ డెబ్బై మందికి ఎట్లా వచ్చిందో మనలో మనలో ఉన్న మనలో మనం మీద కూడా దేవుని ఆత్మ రీతిగా ఉండాల ఆ రీతిగా ఉన్నప్పుడే మనం దేవుని సేవలో మనం ముందుకు పోగలం ఎందుకంటే భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం కదా కాబట్టి ఆయన రాకడి దినాలు ఉంటున్నాం దుష్ట శక్తులు మనుషులను భయంకరంగా పట్టి పీడిస్తున్నాయి కాబట్టి దేవుని ఆత్మ నీళ్ళు ఉన్నప్పుడు దేవుని శక్తి ఉంటుంది నీళ్ళు అశుధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తిని తర్వాత ఈ ఉదయ నాకు సాక్షులుగా ఉంటాడు అన్నారు కాబట్టి ఆయనకు వచ్చిన ఫస్ట్ నువ్వు శక్తి పొందుకుంటావు దేవుని యొక్క శక్తి నీలో ఉంటుంది దేవుని ఆత్మ నీలో ఉంటే నీకు శక్తి ఉంటుంది అన్నట్టు ఎందుకు శక్తి అని చెప్పిండి ఫస్ట్ తర్వాత మీరు సాక్షులుగా ఉంటారని చెప్పి మీరు సర్వసత్యంలో పోతారని చెప్పిండి మూడు విధానాలు చూపించింది కాబట్టి దేవుని ఆత్మ దేవుని శక్తి అన్నప్పుడు నీ హృదయంలో ఉంటే నువ్వు ఏదైనా జయించవచ్చు కాబట్టి కాబట్టి లోకంలో ఎందుకు దేవుడు తన ఆత్మతో మమ్మల్ని అందరినీ అభిషేకించాడు అంటాడు ప్రభుగా ఆత్మ నా మీద ఎందుకు ఉందన్నప్పుడు బీదలకు సువార్త ప్రకటిస్తకి కాబట్టి ఈ లోకంలో అంతా భయంకరమైన పరిస్థితులు అంతా తారుమారైపోయినాయి కదా కాబట్టి దేవుని ఆత్మతో మనం నింపబడాలా అనే విషయం అక్కడ చూపిస్తుంది కాబట్టి ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ డెబ్బై మంది మీద దేవుని ఆత్మ వచ్చింది అయితే ఇక్కడ ఇరవై వచనంలో ఇరవై వచనంలో ఏముందంటే మోస బయటకు వచ్చి యహోవా మాటలను జనులతో చెప్పి జనులు పెద్దలందరి నుండి డెబ్బై మంది మనుషులను పోగు చేసి గుడారం చుట్టువారు నిలబెట్టగా ఎహోవ మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మల పాలు ఆ డెబ్బై మంది మీద ఉంచెను చూడండి అప్పుడు ఆ ప్రత్యక్ష గుడారం అంటే మోసే ద్వారా మిగతా శిష్యులుగా తయారు చేస్తున్నాడు అక్కడ మోసే మోసేలాగలిడు ఒక ప్రవక్త లాగా ఉన్నాడు కానీ అందరూ ప్రవక్తల్లాగుండాలా అందరూ దేవుని సేవకుల్లాగా ఉండాలా దేవుని సత్యని ప్రకటించే లాగా ఉండాలా నా మీద ఉన్న ఆత్మ నీ మీద ఉండాలా అని మోసే అక్కడ ఇప్పుడైతే అక్కడ దేవుడు చెప్పిన మాట నిలబెట్టినక్కడ దేవుని ఆత్మ ఆయన మేఘం నుంచి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ డెబ్బైది మంది మీద దేవుని ఆత్మ దిగినప్పుడు మనం చూస్తాం కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి కానీ మరలా ప్రవచింపలేదు ఈ విషయం మనకి అర్థం చేసుకోలేందంటే ఆ డెబ్బై మంది మీద దేవుని ఆత్మ వచ్చినప్పుడు వాళ్ళు ప్రవచించినట్టే ప్రొవసనల్ చెప్పిండు వాళ్ళు ఏం చెప్పు ఉండొచ్చు అంటే దేవుడు చేసిన మేలు దేవుని యొక్క విధానాలు సత్యాన్ని వాళ్ళు చెప్పుంటారు వాళ్ళు కాబట్టి దేవుని ఆత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు ప్రవసించిన అంటే అది అది యాక్సిడెంటుల్ గా జరగలే ఒక ప్రణాళిక ప్రకారంగా జరుగుతుంది కాబట్టి మన మనకు మనం అర్థం చేసుకోవాలా నువ్వు ఒక్కడూ కానీ నువ్వు ఒక ఒక సేవకుల్లాగా ఉన్నప్పుడు నీ సేవ జీవితంలో నువ్వు ఆ భారం ఆ భారం అందరికి ఇవ్వాలి కదా నేను ఒక్కడనే ఫలం పొందుకుంటే కాదు కదా చూడండి ఫలం అనేది అందరూ పొందుకోవాలి కదా అందరు ఫలం పొందుకోవాలా కాబట్టి అందరూ దేవుని యొక్క సత్యం తెలుసుకోవాలా కాబట్టి ఆ సత్యాన్ని మనలోనే పెట్టుకుంటే ఇతరులకు పోకపోతే ఏమన్నా అర్థం ఉంటుందా ఏముండదు కదా కాబట్టి ఈ ఈ బయలుపరచబడిన ఈ యొక్క సత్యము దేవుని యొక్క విధానము మన హృదయంలో మనకు దేవుడు చూపించిండు ఆ విషయాలు కాబట్టి మనం ఏం చేయాలంటే ఇతరులకు వాటిని మనం పంచుకోవాలా వాటిని ప్రేమపూర్వకంగా చెప్పాలా మనతో సహవసం చేసే వాళ్ళకు కూడా దేవుని ఆత్మ మన ద్వారా మన మనలోనే ఆత్మ వాళ్ళకి సంకల్పిస్తది ఎందుకంటే మనతో పాటు వాళ్ళు పరిచర్ చేస్తున్నారు కాబట్టి దేవుని విదాన ఆ రీతిగా వాళ్ళు సంబృద్ధి సంపూర్ణంగా వాళ్ళు దేవుని సత్యంలోకి నడుస్తూ ఉంటారు మనల్ని ఆత్మ వాళ్ళు కూడా ఆత్మ పోతుంది ఎందుకంటే పేతురు జారు చెప్తారు కదా మీరు పరిశుధాత్మ వ్యవహారం పొందుకుంటారు అది మీకును మీ పిల్లలకి మీ దూర బంధు చెప్తారు పేతుడు అంటే మన నుంచి మన పిల్లలకి మన తర్వాత మన మనకు ఉన్న వాళ్ళందరికీ అది రావాలా అనే ఒక వాగ్దానం అది కానీ ఆ వాగ్దానాన్ని మనుషులు మన వాళ్ళని పెట్టుకుని ఆపేస్తున్నారు కాబట్టి దేవుడు మనకు చూపించిన విధం ఏంటంటే నీలోని ఆత్మ వాళ్ళు కూడా పోవాలా కాబట్టి ఎలిష గురించి చూస్తాం కదా ఇలిసా ఏలియాల గురించి చూస్తాం ఏలియా కూడా అట్లనే చేస్తారు కదా ఏలియా ఉన్నప్పుడు ఇద్దరు పోతా ఉంటే ఏలియా ఎలిష ఇద్దరిని దేవుడు విడదీస్తారు విడదీసినప్పుడు అప్పుడు ఆయన దుప్పటి అతని మీద రావడం అని చూస్తాం కదా కాబట్టి వాళ్ళు అంత శిష్యులు కనిపెట్టుకుంటూ ఉంటారు అంటే ఈ రోజు మీ గురువుని అంటే మీ గురువుని దేవుడు తీసుకెళ్తాడు కదా అని చెప్పానంటే అప్పుడు అతను చెప్పేసి చెప్పిన నాకు తెలుసు అది అంతే కానీ మీరు మౌనంగా ఉండండి మీరు మౌనంగా ఉండండి నాకు తెలుసు చెప్పేసి ఆయన ఏలిష ఏం చేస్తారు ఏలియాను పట్టుకొని వదిలిపెట్టినట్ ఆయన కాబట్టి అగ్ని రాధాలు వచ్చి వాళ్ళని వరకు వాళ్ళు అట్లే పోయింది అప్పుడు ఏలిష ఏలియ ఉన్న ఏలి ఆత్మ ఏలి దేవుని ఆత్మ ఏలిష మీదకి వచ్చిందో చూస్తాం రెండు పాలు ఎక్కువగా చూస్తున్నాం అక్కడ అంటే చూడండి దేవుడు కూడా విధానం ఏంటంటే అందరు అభిషేకం పొందుకోవాలా ఎందుకంటే దేవునికి అభిషేకం లేకపోతే మనం ఆయన సేవ చేయలేం దుష్ట శక్తులతోని సైతాన్ శక్తులతోని మనం ఇద్దరం చేయలేం కాబట్టి ఇక్కడ ఏం చెప్తుండంటే ఆ మనుషులు ఆ డెబ్బై మంది ప్రవశించారు కానీ మరలా ప్రవశింపలేదు తర్వాత ఆ మనుషులు మనుషుల ఇద్దరు ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తుండే ఇక్కడ స్పెషల్గా ఆ డెబ్బై మందుల ఇద్దరు వ్యక్తుల్లో పాలెంలో నిలిచి ఉండేది అంటే ఊరు పాలెం ఊరు ఆ ప్రాంతం అన్నట్టు వాళ్ళు ప్రత్యక్ష గుడారంలో ఉన్నారు అన్నారు కొంతమంది అక్కడ వీళ్ళు ఏం చేశారు అంటే పాలెంలో వారిలో ఒకని పేరు ఎల్దాదు రెండు వాని వాని పేరు మెదాదు వారి మీద చూడండి వారి మీద దేవుని ఆత్మ ఉంది చూడండి వాళ్ళ మీద దేవుని ఆత్మ ఉందంట వాళ్ళు ఏం చేసింది తెలుసా వాళ్ళు పోయి ఏం చేశారు అంటే రాయబడిన వారు వాళ్ళ ఇద్దరు మీద దేవుని ఆత్మ నిలిచి వారు రాయబడిన వారిలోనూ ఉండి వారు గుడారంలోకి వెళ్ళక తమ పాలెములోనే ప్రవచించేరి చూడండి అప్పుడు ఒక యవనుడు మోస ఎద్దుకు పరిగెత్తుకుని వచ్చి చూడండి వీళ్ళిద్దరు ఆ డెబ్బై మందిలో కొంతమంది ఇద్దరు వ్యక్తులు ఏం చేశారు అంటే ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడ ఉన్నారు అడు అక్కడి నుంచి వాళ్ళ నుంచి సపరేట్ అయిపోయి పాలెములోకి వచ్చి ప్రవశిస్తున్నట్టు మనం చూస్తాం అక్కడ చూడండి ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది చూడండి అంతమంది అక్కడ ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే పాలెములకు వచ్చి ప్రవశిస్తున్నారు దేవుని యొక్క సత్యాన్ని ప్రకటిస్తున్నారు అంటే దేవుని ఆత్మ వాళ్ళు మిగతా వాళ్ళు ఏం చేస్తుంటే అప్పుడే ప్రవశించారు అప్పుడే దేవుని ఆత్మ వచ్చినప్పుడు వాళ్ళు భాషలతో మాట్లాడు దేవుని స్థితించి ప్రవచనాలు చెప్పొచ్చు కానీ ఈ మిగతా వాళ్ళు ఏం చేసారు అంటే ఇద్దరు వ్యక్తులు ఏం చేస్తారంటే ఆ పాలెములోకి వచ్చి ప్రవసించినట్టు మనం చూస్తాం ఇద్దరు వ్యక్తులు అతని ఒకని పేరు ఏం పేరు ఒక ఇద్దరు మనుషులు ఒకని పేరు ఏం పేరు అంటే ఎల్దాదు రెండవని పేరు మేదాదు ఎల్దాదు మేదాదు వారి ఇద్దరు ఇద్దరు వ్యక్తులు మీద దేవుని ఆత్మ నిలిచి ఉండేను వాళ్ళిద్దరి మీద దేవుని ఆత్మ నిలిచి ఉండేను అక్కడ వారు రాయబడిన వారిలోను రాయబడిన వారిలోనూ ఉండి వారు వెళ్ళక తమ పాలెంలోను ప్రవసించిరు అప్పుడు ఒక యవనుడు మోస ఎద్దుకు పరిగెత్తుకొని వచ్చి ఎల్దాదు మిదాదు పాలెంలో ప్రవశించున్నారని చెప్పగా మోషే ఏర్పరచుకున్న వారిలో నూను కుమారుడు మోసేకు పరిచారకుడైన యహోశివ ఉన్నాడు అక్కడ ఈ యొక్క వ్యక్తి ఒక యవనస్తుడు పరిగెత్తుకుని ఎప్పుడైతే వచ్చిండో అప్పుడు అయ్యా అక్కడ ఇద్దరు ప్రవసిస్తున్నారు వాళ్ళంతా ఆ పాలెంలో ప్రవశిస్తున్నారు అని చెప్పి మోసకు చెప్పినప్పుడు మోసే పక్కన యహోశివ ఉంటాడు అక్కడ మోసే పక్కన యహోశివ ఉన్నప్పుడు చూడండి మోసే పరిచారకుడైన యహోశివ మోసే ప్రవ్వా నా ప్రవ్వ వారిని నిషేధింపమని చెప్పాను అంటే మోసేతో చెప్తున్నాడు వాళ్ళ నిషేధింపు ప్రవ్వ నా ఇల్ని వాడ అని చెప్తున్నా అక్కడ అంటే వాళ్ళు నువ్వు నువ్వే నువ్వక్కడే ప్రవక్తగా ఉండాలా కాబట్టి వాళ్ళు నిషేధించు నిషేధించమంటావా అని ఎప్పుడైతే చెప్పిండో అప్పుడు మోసే ఒక మాట అంటున్నాడు చూడండి అందుకు మోసే నా నిమిత్తము నీకు రోషం వచ్చినా చూడండి యహోవా ప్రజలందరూ ప్రవక్తలగినట్లు యహోవ తన ఆత్మను వారి మీద ఉంచునుగాక ఐ మీన్ అలా చూడండి దేవుని యొక్క విధానం పెట్టడం చూడండి కాబట్టి మోసేలో ఉన్న మూసే ఉన్నాడు అక్కడ కానీ అక్కడ యహూశ ఉన్నాడు యహూశివాకి కొంచెం రోషం వస్తుంది అన్నట్టు ఒక్కడే ఉన్నాడు కదా అక్కడ ప్రవక్తలాగా కాబట్టి మూసే వాళ్ళ ఆటంక పరచమంటవా అని చెప్పి ఈ డెబ్బైది మంది ప్రవసించి గమ్మునున్నారు ఆ టయానికి పరశురాత్మ అభిషేకం పొందుకొని ఈ ఇద్దరు వ్యక్తులే ధైర్యంగా ప్రకటించినారు చూడండి అయితే ఈ ఈ దీన్ని చూసినప్పుడు ఇక్కడ ఏం చెప్తా ఇది నేను చూసినప్పుడు డిక్షనరీలో మోస యొక్క ప్రవచనాత్మక శక్తిని తెలియజేసిన డెబ్బై మందిలో ఒకరిని దేవుడు ప్రేమించాడు మరియు అరణ్యంలోను అరణ్యంలో ఇస్రాయల్ శిబిరంలో వాళ్ళు ప్రవశించిరంట చూడండి అరణ్యంలో ప్రవశించారు తర్వాత ఇస్రాయెల్ శిబిరం అంటే ఇస్రాయల్ నివసించే ప్రాంతంలో వాళ్ళు ప్రవశించారంట అంటే రెండు విధానాలు ఇక్కడ చూపిస్తుంది దీని వాక్య ప్రకారంగా కానీ వాళ్ళ అర్థాలు కూడా ఉన్నాయి కానీ తర్వాత మనం చూస్తాం అది అయితే మోసే కొన అంటే మోసలో ఉన్న దేవుని యొక్క ఆత్మ శక్తి ప్రవచన శక్తిని వాళ్ళ ఆ డెబ్బై మందిలోకి వస్తే దాంట్లో ఏం చేస్తారంటే ఆ డెబ్బై మంది అక్కడికి ఆగిపోతే ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఏం చేస్తారు వాళ్ళు పోయి దేవుని ప్రవచన చెప్పినట్టు మనం అక్కడ చూస్తాం కాబట్టి మన ఆత్మీయంగా అర్థం చేసుకున్నప్పుడు పరిశుధాత్మ అభిషేకం మనకు అందరికీ ప్రవహించినప్పుడు మనం పోయి ఏం చేయాలంట అరణ్యంలో ప్రకటించాలా తర్వాత ఇస్రాయల్ శిబిరంలో ప్రకటించాలా అన్నప్పుడు యేసు ప్రభు అంటుడు ఇస్రాయల్ లో నశించిన గొర్రెలకి వెళ్ళమన్నాడు ఒక విధానం అది కాబట్టి రెండు విధానాలు ప్రభు మనకి ఏంటంటే ఒకటి బయట ఉన్నవాడికి సువార్త చెప్పాలా ఒకటి రెండోది లోపల ఉన్న సువార్త చెప్పాలా వాళ్ళు లోపల అనుకున్నాడు కానీ వాళ్ళు తప్పిపోయినాడు విషయం మన తప్పిపోయిన కుమారుడు గురించి మనం చూస్తాం కాబట్టి రెండు మందలు ఉన్నాయి నాకని మన ప్రభు కాబట్టి రెండు మందలు ఒకటి కావాలా కాబట్టి వాటిని జమ చేయాలా వాటిని సమకూర్చాలా ఆ ఒక్కడు మనం కావాలని మనం నాలుగు వారాల నుంచి మనం చూస్తున్నాం కదా వాక్యము కాబట్టి ఈ వాక్యం మనం ఏమర్థం చేసుకుంటాం అంటే చూడండి ఒక ఈ లోకంలో ఏదైతే నేను ఒక్కడనే దేవుని వాక్యం చెప్పాలా మీరు కింద కూర్చొని వెళ్ళిపోవాలా కాబట్టి శిష్యులుగా తయారు చేయరు కానీ మోసే ఆ రీతిగా చేస్తున్న దేవుని చూపించిన ప్రకారంగా కాబట్టి మన సేవ జీవితంలో కూడా మనం కూడా ఇతర మనం శిష్యుల్లాగా మనం తయారు చేయాలా వాళ్ళ దేవుని యొక్క చూపించి దేవుని మార్గం వరకు చూపించి మనం వాళ్ళ సేవలు నడిపించే వాళ్ళగా మనం ఉండాలా ఇంకోటి ఏంటంటే ఆ దేవుని ఆత్మ మనలోనే పెట్టుకోకుండా అది ఇతరులకు కూడా ఉండాలి అంటే ఆ సత్యం మన నుంచి వెళ్ళిపోవాలా ఇతరులకు వెళ్ళిపోవాలా అనే విషయం ఉంది కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అక్కడ ఉన్న పరిచారికడైన మో ఆయన దేవుని మోసే తర్వాత యహోశివనే కానీ ఆయన ఏం చెప్తాడంటే ఆ ఇద్దరు వ్యక్తులు అక్కడ ప్రవసిస్తుంటే అతను ఆపేయమని చెప్పి అక్కడ కాబట్టి సేవ చేతుల్లో కూడా ఇవన్నీ తరచుగా మనకి ఎదురైతా ఉంటాయి కదా చాలా మా ప్రాంతంలో బాలాజీ ప్రాంతంలో మరి చాలా కఠినంగా ఉంటే అన్నట్టు పాస్టర్ ఒక్కడే వాకింగ్ చెప్పాలా మిగతా వాళ్ళంతా కింద కూర్చొని వెళ్ళిపోవాలా ఒకవేళ ఎవరికైనా ప్రేరేపణ కలిగి చెప్పాలనుకుంటే వాళ్ళు చెప్పనియరు ఒకవేళ చెప్పినా గానీ ఒక రోజే ఒక వన్ డే నెక్స్ట్ టైం అవకాశం ఉండదు ఎందుకంటే వాళ్ళు ఆ రీతిగా తీర్మానించుకున్నారు ఎందుకంటే నేనొక్కడి చెప్పాలా మీరు అంతా వినాలా ఒక అతనైతే ఏమంటుందంటే ఎందుకు ఎందుకు చెప్తున్నా అంటే ఈ వాక్యం నాకు జ్ఞాపం వచ్చింది కాబట్టి చెప్తే నేను చూసిన ఈ విధానాలన్నీ మేము దేవుని శివకులం కాబట్టి దేవుడు మాకు బయలుపరుస్తాడు అది మేము మీకు చెప్తాం మీరు ఇన్ని దాని ప్రకారం చేయాలా అని చెప్తున్నారు అక్కడ కాబట్టి మీరు ఎప్పుడు కూడా వచ్చి వాక్యం చెప్పడానికి లేదు మీరే మేమే అవన్నీ మీకు చెప్తాం మీరు కాలు వినేసి వెళ్ళిపోవాలని చెప్తున్నా ఆయన అక్కడ అది తప్పు కదా ఈ వాక్యం ప్రకారంగా కాబట్టి దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు చూడండి మన మన సేవా జీవితం మన కేబీపీఎం గ్రూప్లో అది లేదు ఎందుకంటే మన శిష్యులుగా తయారైనవి కదా ఒక ఈ యొక్క విధానము పరిచయ విధానము మనకు మనకు రాకపోతే మనం ఈ వాక్యం ధ్యానించే వాళ్ళమే కాదు మనకు తెలిసి ఉండేదే కాదు ఈ ప్రవేశ మనకు అర్థమయ్యేదే కాదు కాబట్టి మన సేవా జీవితం దానికి సంబంధించిన కాదు కానీ లోకంలో ఆ రీతిగా జరుగుతుంది కాబట్టి దేవుడు నీకు నువ్వు ఒక మోసేలాగుంటే నీ మోసేలాగుంటే నువ్వు ఒక మిగతా వాళ్ళని నువ్వు ఏర్పరచాలా దేవుని పని కొరకు కాబట్టి చూడండి ఒక విషయం ఏంటంటే యేసు ప్రభు చెప్తాడు పౌల్ చెప్తాడు అక్కడ ఆ దశలోని రాసిన పత్రికలు ఏం చెప్తాడు అంటే ప్రవచించటం నిర్లక్ష్యం చేయద్దంటాడు ఆర్పకుడి అంటాడు కాబట్టి ఈ రోజులో ఆ డెబ్బై మందిలో అరవై మంది ప్రవశించినారు అంతకే ఆగిపోతే ఇద్దరు వ్యక్తులు బయటకు వచ్చారు అక్కడి నుంచి వచ్చి ఇస్రాయల్ ప్రజల్లో శిబిరంలో ప్రవశించిన అరణ్యములు కూడా చెప్పింది చూడండి కాబట్టి మనం ఈ లోకం యొక్క అరణ్యంలాగా ఉంది కాబట్టి మనం దేవుడు ఎక్కడ నడిపిస్తూ మనం అక్కడ పోవాలా దేవుని సత్యాన్ని మనం ప్రకటించాలా మన దేని విషయంలో కూడా మనం భయపడద్దు అంట చూడండి అందుకే దేవుని యొక్క విధానం ఎందుకంటే ఏ శివులు చెప్తారు కదా దేవుని ఆత్మ ఎందుకుంది మన మీద ఉన్నప్పుడు పేదలకు సువార్థ ప్రకటించాలని చూడండి మనం ప్రకటించాల మనం ప్రకటించకపోతే మనకు శ్రమ అన్నాడు పౌరు భక్తుడు కాబట్టి మనం ప్రకటించాలా దేవుని సత్యాన్ని మనం ప్రకటించాలా చూడండి ఇంకొకటి ఇంకొక విషయం కూడా అర్థమైందంటే ఆ స్థలము ఈ స్థలం నుండి ఆ రెండు స్థలాల్లో వాళ్ళు చూసినట్టు మనం చూస్తాం కదా రెండు స్థలాల్లో వాళ్ళు మనం చూసి మనం ప్రవచించినట్టు మనం చూస్తాం అక్కడ అక్కడైతే ఈ స్థలం నుండి నేను యాక్చువల్లీ నేను రాసుకున్న బుక్ ఇంటి దగ్గర నేను సరే పర్లేదు నేను చెప్తాను నాకు నేను నా మొబైల్ ఫోన్లో నేను వాటి అన్నిటిని చేసుకున్నాను ఈ స్థలం నుండి అరిజన్ మరియు డియో డియోడోరేట్ అనే మోషన్ ఒక దీపంలో పోల్చడానికి సందర్భం తీసుకుంటాడు అంటే ఇది రాసిన డిక్షనరీలు నేను తెలుగులో ట్రాన్స్ఫర్ చేస్తున్నా ఆ సమయంలో డెబ్బైది మంది ఇతరులు దాని వెలుగును తగ్గకుండా వెలిగించారు అలా ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే నీలో ఉన్న వెలుగు ఆ వెలుగును తగ్గిపోకుండా ఇతర జీవితాల్లో కూడా దానిని వెలిగించాలా అది తగ్గకుండా చెయ్యాలా అది అస్సలైన సేవ జీతం అన్నట్టు మనం మన మనం ఏర్పరచుకున్న విధ మన సేవా జీతం ఏందంటే నువ్వు వెలుగు కాబట్టి ఆ వెలుగు నువ్వు వెలుగుతూ ఉండాలా తర్వాత కొన్ని వెలుగు కొన్ని ఏం చేస్తారంటే వాళ్ళ వెలుగు ఆరిపోబోతుంది త్వరలో కాబట్టి నువ్వేం చేయాలా నువ్వు వెలిగించాలా ఆ వెలుగు తగ్గకుండా అంటే దేవుని వెలుగు తగ్గకుండా నువ్వు ఏం చేయాలి ఇతరుని వెలిగించాలా ఏ రీతిగా అన్నప్పుడు నేను ఒక విధానం ఏంటంటే మేము అప్పుడు మా అమ్మ చిన్నగా ఉన్నప్పుడు తయారు చేసే ఇబ్రాహీంపట్నం అని హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా ఆ ప్రాంతంలో కొండల లోపల ఇటుకలు తయారు చేసేవాళ్ళం అప్పుడు నేను చిన్నగా నా చదువు మానేసినప్పుడు ఆ ఇటుకెళ్ల తర్వాత అన్న మా నాన్నలు మా నాతో పాటు వాళ్ళతో మమ్మల్ని తీసుకెళ్ళారు అక్కడికి అయితే అక్కడ బటీలు కడతాయి ఇటుకలు ఇటుకలు బట్టెలు కట్టినప్పుడు దానికి చుట్టూ పొయ్యిలుంటాయి మొత్తం ఇటుకలు మొత్తం సవక కట్టలు ఆ వరి పొట్టు ఇంకా బొగ్గు అన్ని చుట్టూ జమ చేసి ఇటుకలు పెట్టి దాని చుట్టూ మొత్తం పెద్ద పెద్దగా పొయ్యిలుంటాయి దాని రౌట్ రెండు మొత్తం పొయ్యిలుంటావుంటే ఆ వ్యక్తి ఏం చేస్తారంటే అంతా రెడీ అయిపోయిన తర్వాత ఒక దివిటీని పట్టుకొని ఒక పెద్ద కాగడ బాగా పట్టుకొని ఆ ఆ పొయ్యిలు ఎన్ని పొయ్యిలుంటాయో తెలియదు చాలా పొయ్యి వందల పొయ్యిలు ఉంటాయి అక్కడ ఆ పొయ్యిని తీసుకొని ఏం చేస్తాయి అంటే ఆ డ్యూటీ తీసుకొని ఈ పొయ్యికి ఆ పొయ్యికి ఆ పొయ్యి అన్ని మొత్తానికి ఆ ఒక అట వేసుకుంటా పోతా అన్ని వెలుగుతూ ఉంటాయి అన్నట్టు మన తర్వాత ఒక మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటాడు ఏ ఒక్క పొయ్యి కానీ వెళ్ళకపోయినా కానీ ఏమైందంటే ఆ ఆ లై ఆ లైన్ వరకు అది సరిగా కా ఇటు కాలదు కొంచెం నల్లగా ఎర్రగా కాలదు సరిగా కాలదు అన్నట్టు ఒక్కటి జరిగినా గానీ మొత్తం ఇదైపోద్ది అన్నట్టు దానివల్ల మొత్తానికి పొగరాజుకొని అవి మొత్తం నల్లగా అయిపోతాయి ఇటుకలు సరే మనం చూస్తుంటా కదా బిల్డింగ్స్లో కొన్ని ఇటుకలు నల్లగా కనిపిస్తాయి ఎందుకంటే అవి కాలం అన్నట్టు అట్లనే నేను అప్పుడు నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే చూడండి ఒక కాగడతో అన్ని ఎంతో అన్ని పొయ్యి వెలిగించినప్పుడు ఒక్కటే కాగడ కదా చూడండి అంటే నువ్వు ఒక్కడే కావచ్చు కానీ ఇతరుల వెలుగు తగ్గకుండా నువ్వు వెలిగించాలంటే ఈ లోకంలో ఎంతో మంది బిడ్డలు ఉన్నారు వాళ్ళు ఎంతగానో శ్రమల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని నువ్వు వెలిగించాలా కాబట్టి వాళ్ళు శ్రమలో వాళ్ళు వాళ్ళు విశ్వాసంలో కోల్పోతున్నారు ఎంతగానో దీనస్థితిలో ఉన్నారు భయన స్థితిలో ఉన్నారు అలాంటి టైంలో మనం పోయి దేవుని యొక్క వాక్యం వాళ్ళు ప్రకటించి వాళ్ళని ఆ వెలుగును వెలిగించాలా అది ఆరిపోక మనం వెలిగించాలా కాబట్టి ఆ యొక్క డెబ్బై మంది దానికి ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో అర్థాలు కాబట్టి వాళ్ళు వారు ప్రవచించారు అక్కడ నుండి ప్రవచించడం ద్వారా మన అర్థం ఏం చేసుకోవాలన్నప్పుడు వారు అర్హత సాధించిన వాళ్ళు అర్హత సాధించిన వాళ్ళు మనం అర్థం చేసుకోండి ఏంటంటే వాళ్ళు అర్హత పొందుకున్నారు కదా దేవుడు ఇచ్చిన అర్హత అందరికి ఇచ్చిండు కదా పరిశుధాత్మ అభిషేకం మన అందరికి ప్రభువు మనకి కాబట్టి అది మనకి ఇచ్చిండు ఇచ్చిండు మనకి ఎందుకు ఇచ్చిన అర్హత అన్నప్పుడు చూడండి పవిత్రమైన పనులు వాళ్ళు చేస్తారంట వాళ్ళు అంటే మంచి పనులు దేవునికి మహిమకరమైన పనులు మనం చేయాలంటే మన సేవా జీతం అంతా ఆయన మైమపరచలాగన చూడండి నిశ్శబ్దం శాంతియుత సమర్పణలకు అంటే అంటే అందరికి సమాధానం తీసుకొచ్చేవారు లాగా ప్రజలను ప్రోత్సాహించటం దేవునికి నమ్మకంగా విశ్వాసంగా జీవించ జీవించాలనే చెప్పేటోళ్ళు అంటే వీళ్ళంతా ఈ వెలుగు ఈ ఇద్దరు వ్యక్తులు అన్ని పేర్లు అంటే ఈ ఇద్దరు వ్యక్తులు చూడండి ఆ డెబ్బై మందిలో మన ఏస్తు కూడా చెప్తారు మనం మతేస్త వార్తలు చూస్తాం కదా కాబట్టి ఆ డెబ్బై మంది ఇక్కడ చూస్తే ఈ మందిలో అరవై మంది మటుకు అక్కడికి ఆగిపోయినారు తర్వాత మిగతా వాళ్ళు ఏం చేశారు అంటే ఈ ఊరి శిబిరంలో ప్రవచించారు అరణ్యంలో ప్రవశించారు కాబట్టి ఇప్పుడు మనం అర్ధం చేసుకోవాలా ఏంటంటే మన సేవా జీవితంలో మనం కూడా ఇతరులను సేవకులాగా తయారు ఇంకొకటి ఏంటంటే దేవుని ఆత్మతో మన నింపబడి ఈ లోకంలో ఎంత భయంకరమైన శ్రమలు వాళ్ళు మనుషులు కాబట్టి వాళ్ళందరికి మనం ఉపశమనం కల్పించాలా రోగాలతో అనారోగ్యాలతో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడి వరకు శ్వాసత ఇస్తాడు కూడా ఆ రీతిగానే ప్రార్థించింది ఆయన రోగాలతో పీడింపబడుతున్న వాళ్ళందరినీ ఆయన విడిపించిండు స్వస్థపరిచిండు ప్రార్థన చేసిండు పోతేనే ఉన్నాడు ఆయన సంచరిస్తూ ఎక్కడ పెట్ట పరిగెత్తిడు ఆయన ఆ అరణ్యంలో సంచరించి మన ప్రభు కాబట్టి ఆయన ఏ రీతిగా సేవ చేసిండో మత వార్తలు మనం చూస్తున్నప్పుడు ఆయన సేవ ఎట్లా ఆరంభించిండో ఆయనను మన జాగ్రత్తగా ఆ వాక్యాలు ధ్యానించినప్పుడు ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు మనకు మనం ఇంతమంది చదివి వెళ్ళిపోయినా గాని ఇప్పుడు దీర్ఘంగా ఈ వాక్యాలు పట్టుకుని మనం ఆ వాక్యాన్ని ధ్యానిస్తుంటే ఎన్నో విషయాలు దేవుడు మనకు చూపిస్తూ ఉంటాడు కాబట్టి దేవుడు రాక చాలా దగ్గరగా ఇంకా సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి మనలో ఉన్న ఆత్మ దేవుని యొక్క ఆత్మ మనలో ఉంది కాబట్టి ఆ ఆత్మ అందరూ పొందుకోవాలా పరశురాత్మాభిషేకం అందరూ పొందుకోవాలా చెప్పరు పరశురాత్మాభిషేకం మీరు పొందుకోవాలని కాబట్టి మనం ఇప్పుడు చెప్పాలా ఎందుకంటే మనం ఆ మందిలో ఉన్నట్టు మనం ఆ క్షణమే గంభీరంగా దేవుని ఆత్మ నా మీద ఉందని చెప్పి ఎంతో సంతోషపడి అంతవరకు ఉండకుండా ఆ ఇద్దరు వ్యక్తులు ఏ రీతిగా అక్కడి నుంచి బయటకు వచ్చి ప్రకటించిండ్రు దేవుని యొక్క వాక్యాన్ని అట్లనే మనం కూడా దేవుని సత్యని సత్యాన్ని మనం ప్రకటించాలా ఎందుకంటే ప్రవశించేవాడు సంఘక్షేమాభివృద్ధి కొరకు కదా మిత్రులకు మేలు కలిగినట్లు ప్రవసన వారు ఉన్నప్పుడు కాబట్టి దేవుడు మనకు అందరికీ కాబట్టి ముఖ్యమైనది ఏంటంటే పరశురాత్మ అభిషేకం మనం పొందుకొని ఈ రీతికి మనం ముందుకు వెళ్ళిపోవాలా కాబట్టి మనం మన అందుకే ఒక వాక్యం ఆశ్చర్యకరమైన ఏం వాక్యం ఉంటుంది ఈ లోకంలో ఎంతో ఎంతో ప్రయాసంతో కష్టంతో ప్రయాసంతోనే దేవుడు ఇచ్చిన భారాన్ని వాళ్ళ యొక్క తలాంతులు వాళ్ళు వాడుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఒక దశలో మనం ఏం చేస్తామంటే నాకు అనిపించి నాకు చాలా హార్టంగా అనిపించింది ఈ వాక్యం చూస్తుంటే ఏంటంటే ఇతర జీవితాల్లో వాళ్ళు వాళ్ళ ఫలంలో మనం పాలు పొందుతున్నాం ఇది చాలా బాధాకరమైన విషయం కదా దేవుడు మనకు అన్ని విధానాలు మనకు చూపించినప్పుడు ఏం చేయాలా నువ్వు ఫలించాలా ఒక్కొక్కరు ఒక రీతిగా ఫలించాలా కానీ ఆ రీతిగా లేదంట అందుకే యోహన్స్ వార్త నాలుగో అధ్యాయంలో సమరస్థితి గురించి చెప్తాడు ఇక్కడ నాలుగో అధ్యాయంలో ఇక్కడ ఏముందంటే చూడండి ముప్పై ఐదు వచ్చినంలో ఇక నాలుగు నెలలైన తర్వాత కోత కాలం అని మీరు చెప్పు కదా ఇదిగో కన్నులెత్తి కన్నులెత్తి పొలమును చూడండి చూడండి నాలుగు నెలల అంటే ఆత్మీయ అర్థం చేసుకోవాలా అంటే ఆయన ఉన్న టైంలో ఆయన ఎప్పుడైతే ఈ వాక్యాన్ని వాళ్ళు చెప్తుండో శిష్యులతో మాట్లాడుతుండో ఆ టైంకి నాలుగు నెలలు కోతకాలం వస్తుంది అట్లా మనం అర్థం చేసుకోవాలా ఇదిగో చూడండి ఇప్పుడే పొలము చూడండి అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి అంటే ఇంకా కోత కాలం దగ్గరికి వచ్చింద కాబట్టి విత్తేవాడును కోయవాడును కూడా సంతోషించినట్లు చూడండి విత్తవాడు కోయేవాడు సంతోషించినట్లు కోయవాడును జీతము పుచ్చుకొని నిత్య జీవన ఫలము సమకూర్చుకునిచున్నాడు అంటే వాళ్ళు ఫలాన్ని సమకూర్చుకుని అంటే ఆత్మలను సంపాదించాలా కోత ఎంతో విస్తారంగా ఉంది నేను ఒక ఒక వారం ఒక రెండు మూడు వారాల నుంచి నాకు ఎక్కడ వెళ్ళి ప్రార్థన చేసినా గానీ నాకు అది అదే కనిపిస్తుంది ఒక పొలం కనిపిస్తుంది అది ఎట్ట ఎంత ఉందంటే కంటి చూపు మేర కనబడినంత అంతగా ఉంది పొలం తెల్లబారిపోయి ఆ వరి ఎట్ట తెల్లబారిపోతుందో అట్లా తెల్లబారిపోయి అది కోతకు అదే చూపిస్తుంది ఆ పొలాన్ని చూపిస్తుంది దేవుడు నాకు అది నాకు అది చూపిస్తున్న వాక్యం చూపిస్తుంది అది నాకు ఆ ప్రేరేపం కలుగుతుంది నేను చూస్తున్నా అది ఆ రీతిగానే చూడండి ఎందుకంటే కోత ఎంతో విస్తారంగా ఉంది అంటే ఎన్నో ఆత్మలు ఆ ఈ లోకంలో ఉన్నాయి దేవుని సహ కొంతమంది భయంకరంగా యాక్సిడెంట్తో చనిపోతున్నారు ప్రభుని తెలియకుండా చనిపోతున్నారు వాళ్ళంతా నరకనే పోయినట్టే కదా చూడండి ఈ లోకంలో మనం దేవుడు ఎందుకు పెట్టిన మనకి ఈ లోకంలో మనకి అన్నప్పుడు మన ఈ సత్యం తెలుసుకున్నాం మన బంధువులు తెలుసుకున్న మన కుటుంబం తెలుసుకుంది కానీ తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ మనం ఆ రీతికుంటే వాళ్ళకి ఎవరు పోయి చెప్పాలా అనేది అక్కడ ఆ వాక్యం నన్ను హెచ్చరిస్తుంది చూడండి ఎందుకంటే అది అది మీరు మా కోత విస్తారంగా ఉంది కదా పనివారే కొద్దిగా ఉన్నారు కాబట్టి ఈ పనివారు కొంచెం ఉన్న వాళ్ళని మనం ఏం చేయాలంటే రెట్టింపు చేయాల అంటే మన బోయ్ ప్రకటిస్తే వాళ్ళు ఒక మంచి సేవకుల్లాగా తయారవుతారు దేవుని ఆత్మ నీలోని ఆత్మ దేవుని ఆత్మ వాళ్ళకి అది ట్రాన్స్ఫర్మేషన్ అయితే తిమోతికి ఎట్లా వచ్చిందో పౌల నుంచి ప్రతి దేవుని యహో శివ ఎప్పుడైతే అక్కడ ఉన్నాడు మోస తర్వాత మోషే వెళ్ళి ప్రార్థన చేస్తే మోషే ఉన్న ఆత్మ ఆయన జ్ఞానం అంతా ఆయన మీదకి వచ్చినట్టు మనం చూస్తాం ఆ వాక్యాలలో చూ ఇవన్నీ ఆత్మీయమైన స్వేచ్ఛల విధానాలన్నట్టు కాబట్టి మన సేవా జీవితంలో కూడా మనం అట్లాంటి సేవ కోరికే దేవుడు మనం తయారు చేసాడు కదా ఈ సత్యము మన హృదయంలో మనం పెట్టుకోవద్దు కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే విత్తవాడును కోయవాడును మన మాట విషయంలో సత్యమే కానీ ఇక్కడ చూడని ముప్పై ఎనిమిది మీరు దేనిని గురించి కష్టపడలేదు మీరు దేనిని గురించి కష్టపడలేదు దానిని కోయిటకు మిమ్మల్ని పంపి తిని చూడండి మనం కష్టపడిన దాని కొరకు మనం ఎందుకంటే ఇంతకాలం మనం ఏం చేసినావంటే మన ఇతరుల కష్టంలో మనం ఆధారపడ్డవాళ్ళం ఈ సత్యం నిలిచినప్పుడు నువ్వేం చేయాలా నీకు నువ్వుగా నీ సొంత శక్తితోని అంటే ఆత్మీయ అర్థం చేసుకోవాలా నువ్వు ఒక సైనికుల్లాగా నువ్వు తయారు కావాలా నువ్వు పోయి ఇతరులకు ప్రకటించాలా దేవుని సువార్త ఈ విధానాలలో యేసుప్రభు శిష్యుల దగ్గర నుంచి యేసుప్రభు చెప్పిన పత్తి ఇది ఆయన వాళ్ళు గ్రహించినారు పరుశురాత్మ అభిషేకం ఎప్పుడైతే పొందుకున్నారో అప్పుడు పోయి సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించిన అంటే తాయారంత వరకే మనం అక్కడే మనం తరిబిద్ పొందుతాం ప్రభువు వాళ్ళని తరిబిద్ చేసినాయి కదా ఎప్పుడైతే దేవుని ఆత్మ వాళ్ళ దిగిందో అప్పుడు పోయి ధైర్యంగా పోయి అప్పుడు భయపడలేదు అంత ముందు భయపడి దాచుకున్నారు కొంతమంది ఆయన ఎప్పుడైతే ఆ గ్యస్తమైన తోటలో పట్టబడిందో అప్పుడు మొత్తం చెదిరిపోతారు కదా శిష్యులంతా మొత్తం చెదిరిపోయినప్పుడు అప్పుడు ఏం జరుగుతాయంటే అందరు కొంతమంది అభ్యంతరం పడతారు కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ వాళ్ళ దిగిందో అప్పుడు ధైర్యంగా చెప్పారు పేరు నిలబడి ధైర్యంగా ఈ చిన్న సరసాలేసిని ఎంత చేసినా గానీ వాళ్ళు ధైర్యంగా వాక్యను ప్రకటించిన ఎందుకంటే ఆ స్పిరిట్ అంత శక్తిగా దేవుని ఆత్మ నీలో పడితే ఆ పవర్ అనేది నీ హృదయంలో ఉంటే నువ్వు దేనికి శ్రమ నీ వచ్చినా గానీ దానికి ఎదురుగా పోతావు కాబట్టి అలాంటి పవర్ దేవుడు అలాంటి ఆత్మ రూపకంగా మన హృదయంలోకి ఇచ్చినవి ఆత్మ అంటే ప్రవ్వే కదా ఆయన ఆత్మ అంటే ఆయన నీ హృదయంలో ఉంటే నీ నీకేదైనా ఎదురుంటదా ఏవి కూడా నీ మొదట నిలబడలేవు నీ బ్రతుకు తినాలంటే ఏ మనుషులు కూడా నీ ఎదుట నిలబడలేడు మనుషులు ఎందుకు చెప్పాను అంటే మనం అర్థం కాబట్టి నీకు ఎన్నో వ్యతిరేకంగా ఉండొచ్చు కానీ అది దుష్టుడు మనుషులను వాడు వాడుకుంటాడు వాడు కూడా ఆత్మనే వాడు మనుషుల దూరి భయంకరంగా చిత్రం నీకు ఆటంకం చేస్తుంటారు కాబట్టి ఎవడు కూడా నీ ఎదుట నిలబడలేడు నువ్వేం చే చేయాలా మనం ప్రకటించుకుంటూ పోవాలా కోత విస్తారంగా ఉంది కాబట్టి పనివారు కొద్దుగున్నారు కోత యజమాని మనం వేడుకోవాలా ఆయన వేడుకుంటున్నాం మార్గం చూపిస్తారు ఖచ్చితంగా ప్రభు కాబట్టి అందరూ సేవకుల్లాగా మనం తయారు చేయాలా కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తులు బయటకు వచ్చినారు దేవుని వాక్యం ప్రకటించినారు వాళ్ళు చూడండి ఇక్కడ ముప్పై రెండు మీరు దేని గురించి కష్టపడలేదు దాన్ని కోయిటికి మిమ్మల్ని పంపితిని ఇతరులు కష్టపడి కొంతమంది కష్టపడారంట మీరు వారి ఫలములో ప్రవేశించినారని చెప్పాను మీకు ఈ చాలా కష్టతరంగా అనిపించింది వారి కష్టంలో మనం ఎట్ట ప్రవేశిస్తాం వాళ్ళు కష్టపడి ఎంతగానో ప్రభు కొరకు ఉన్నప్పుడు వారి కష్టం నువ్వు అంటే నీకై నువ్వు కష్టపడవా నీకై నువ్వు వ్యక్తిగతంగా నువ్వు దేవుని స్వ ఈ సత్యం తెలుసుకొని దీన్ని తీసుకొని నువ్వేం ఇతరులకు దాన్ని ప్రకటించాలా ఇతరులు ఆ రీతికి నువ్వు తరివి దేవుని సత్యంలోకి అట్లా తయారు పోయి మనం మనం వారి కష్టంలో మనం ఎంతకాలం మనం ఉంటాం చెప్పండి ఎంతకాలం తల్లిదండ్రుల మీద ఆధారపడతాం శిష్యుడు పిల్లవాడు పుట్టినప్పుడు తల్లిదండ్రుల మీద తల్లిదండ్రులు వాళ్ళు అన్ని ఉంటారు పోషించి మంచిగా పాలిచ్చి పెంచి వాడు పడుతున్న లేస్తున్న జాగ్రత్త పట్టుకొని వాడు రెక్కలుగా వచ్చేంత వరకు వాడి జాగ్రత్త కాపాడతాడు వాడు నడక నేర్చుకున్న తర్వాత వాడికి అన్ని జ్ఞానం అంతా వచ్చిన తర్వాత తల్లిదండ్రుల నుంచి వాడు ఏం చేస్తాడు ఎప్పుడు తల్లిదండ్రు దగ్గరే ఉంటాడు ఆ వాడు ఉండడు నుంచి వాడు సొంత శక్తి నిలబడతాడు తల్లిదండ్రులకు బోధిస్తారు వాడికి ఇట్లా ఇట్లా నడవాలని చెప్పి చూ అది ఒక దశ వరకు అక్కడి నుంచి నువ్వు అది తీసుకుని నువ్వు ముందుకెళ్లిపోవాలా నువ్వు ఒక దశలో ఒక తండ్రిలాగుంటావు నీ పిల్లలకి అట్ట ఆ విదానాలు ప్రభువు మనకి నేర్పింది కదా బైబిల్ ఈ బైబిల్ స్టడీలో కాబట్టి ఎన్నో విషయాలు దేవుడు మనకు నేర్పించింది కాబట్టి మనం ఇంకా అక్కడే ఉంటున్నాం మనము ఇక్కడి నుంచి మనం ఏం చేయాలి ఇంకొక అడుగు మనకు ముందుకేస్తే మనం వెళ్ళిపోవాలా ఎందుకంటే మనం ఈ విషయాలు మనం తెలుసుకున్నప్పుడు మనం ఈ విధానాలు మనం ప్రభు మన జీవితంలో చూసినప్పుడు అవి చూసినాం మనం ఆ విధానం ఆ ఫలాన్ని మనం చూసినాం కాబట్టి ప్రభు మనతో పాటు ఉన్నాడు ఇంకా అనుమానించేది లేదు భయపడేది ధైర్యంగా మనం వెళ్ళి ఆయన వాక్యాన్ని ప్రకటించాలి ఎందుకంటే లోకం మీదకి దేవునికి ఉగ్రత ఇంకా మన మధ్యనే ఉంది ఉగ్రత అంతా మంచిగా ఉంది అంతా టూ లో ఎట్లా అంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్ అంతా ప్లానింగ్ చేసుకుంటారు మనుషులు కానీ ఒక్క క్షణంలో వాళ్ళు అనుకునేది మొత్తం తారుమారైపోతుంది ఎవరు ఊహించిన రీతిగా అంత భయంకరమైన కాలం కదా కాబట్టి ఏ రీతిగా మనం మనకు దేవుడి విధానం చూపించదు కాబట్టి వాళ్ళు తెలుసుకోలేదే ఇంకా ఈ లోకంలోనే జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఈ వాక్యాన్ని చెప్పి వాళ్ళు ప్రభుత్వటు నడిపించాలా ఆ విశ్వాసాన్ని ఆ దివిటి ఆరిపోకముందే మనం పోయి వెలిగించాలా మనం వాళ్ళ ఎందుకంటే నువ్వు ఒక వెలుగులాగా ప్రభుని పెట్టి లోకంలో కాబట్టి ఆ వెలుగు ఇతరులకు కూడా పోవాలా ఆ చీకటి చోట్ల అది వెలుగుచ్చి దీపంలాగుండాలా ఆ చీకటి ప్రాంతాల్లో వెలుగు రావాలంటే మనం ముందుకు సాగి వెళ్ళిపోవాలా కాబట్టి కోత ఎంతో విస్తారంగా ఉంది పనివారు కుదురుకున్నారు కాబట్టి మనం వేసుప్రభు చెప్పిన ఆ వాక్యం చివరాజునలో మనం చూసినప్పుడు మీరు సువార్త ప్రకటించని సర్వలోకానికి వెళ్లి అనేకలు శిష్యులు చేయమన్నాడు ఈ పని చేయాలా చెయ్యాలా క్రైస్తవ సంఘాన్ని మనం ప్రభు రాక మనం సిద్ధపరచాలా ఈ ఉగ్రత నుంచి వాళ్ళు తప్పించుకోవాలంటే ఏం చేయాలనేది మనం చూపించాలా మనుషులకు వాక్య ప్రకారమే చూ చూస్తున్నాం ఏ వాక్యం చూసినా ఆశ్చర్యకరంగా వాక్య ప్రకారం ఉంటుంది ఇది నిజమా ఈ రీతిగా ఉంటుందా అని మనుషులకు తెలియదు ఎందుకంటే వాళ్ళు ఇంత ముందు చూడలేదు కాబట్టి కానీ వాక్య మనం చూపించినప్పుడు వాళ్ళ హృదయాలు తిప్పబడతాయి ప్రభు కాబట్టి శిష్యుల కాలంలో కూడా యేసు ప్రభు వాళ్ళు ఎక్కడ పోతే అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఆయన వాళ్ళ వెంటనే ఉన్నాడు అని వాక్యం మతేశ్వర వార్త ఉండదు వాక్యం అది వాళ్ళ వెంటనే ఉండి ఆయన వాక్యాన్ని సిద్ధపరుస్తున్నాడు తర్వాత అద్భుతాలు చేస్తున్నాడు వాళ్ళతో పాటు ఉండి సూచక్రియలు చేస్తున్నాడు ఎన్నో విషయాలు దేవుడు చూపిస్తుంటే అద్భుత రీతిగా దేవుడికి ఎంతో ప్రభు సన్నిధికి రావటం అని చూస్తాం కాబట్టి అందుకే ప్రభు చెప్తాడు ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలు నేను మీతో ఉన్నానున్నాడు కాబట్టి మనతో పాటు మన ప్రభు ఉన్నాడు ఇంకా మన ధైర్యంగా మనం మన సేవ ఏ రీతికి ఆరంభవుతుందో ప్రభు కొరకు మనం కనిపెట్టుకోవాలా ఆయన చూపించినప్పుడు మనం ముందుకు ధైర్యం వెళ్ళాలా ముఖ్యమైనది పరశురాత్మ అభిషేకం మనం పొందుకోవాలి ఎందుకంటే దేవుని ఆత్మ లేకుంటే మనకి ఇవన్నీ మనం చెప్పలేం ప్రకటించలేం దేవుని ఆత్మ లేకుండా చెప్తే ఏం జరిగిందో మనం చూసినాం బైబుల్ గ్రంథంలో ఏంటంటే నాకు పౌయేసు ప్రభు తెలుసు పౌరులు తెలుసు నువ్వెవరని చెప్పి ఆ దెయ్యము పూర్తయిన దెయ్యము అపస్తులు కాలని చూస్తాం వాక్యం వాళ్ళు చెప్తా ఆ నామం పెట్టి చెప్తూ ఉంటారు వాడుకున్న నామం కానీ అది రివర్స్ కొట్టి వాళ్ళని వాడిని బట్టలు దింపడం వాడు పరిగెత్తిపోయినవాడు ఆ దయ్యాలు పడిపోయి చూడండి కాబట్టి పరిశుధాత్మ లేకుంటే మనం దయ్యాల మీద దుష్టశక్తుల మీద మనం విజయం పొందలేము మనకు శక్తి ఉండదు వాక్యాన్ని ప్రకటించవచ్చు కానీ దేవుని ఆత్మ నీలో లేకపోతే అవి నీకు లోబడవు కాలం రాకముందే మాకు మా కొరకు బాధ్యతకి వచ్చేవని ప్రభుత్వం కాబట్టి నువ్వు నువ్వు నడుస్తుంటే దయ్యాలు పరిగెత్తిపోవాలా కాబట్టి వాళ్ళ శిష్యులు చేసిన వాళ్ళ కాలంలో జరిగినాయి కానీ మన కాలంలో బహు విశేషంగా ప్రభువు నడిపిస్తాడు కాబట్టి అలాంటి సేవకురక మన సిద్ధపడాలా ఆ డెబ్బై మందిలో ఇద్దరు వ్యక్తులు వెళ్ళి ప్రక మనం చూస్తాం ఇంకా చాలా వాక్యాలకు సంబంధించినవి కానీ కాబట్టి మనం మనకు ఎందుకంటే మనం ఆయన రాకడం తొరుగుంది కాబట్టి మన వ్యక్తిగతంగా దేవుని ఆత్మతో మనం నింపబడి మన ఈ మనం అనేక ధైర్యంగా ప్రేమతో మనుషులకు ప్రకటించాలా ఓర్పు ఉండాలా మనకి సహనం ఉండాలా తగ్గింపు జీవితం ఉండాలా టైం స్పెండ్ చేయాలా వాళ్ళకి అర్థం కాదు ఓర్పే చెప్పాలా అలాంటి ఆత్మను మనకు దేవుడు మనకు అనుగ్రహించాలా దేవుడికి చిన్న వాక్యం దాకా ఆమె